కొందే వాసువ కృందారకాధీశ వందీవర శ్యామం నిరాకుటి చందనామాలికుటశ సంశో సందర్భజనక అరవిందపం ఖగదయ కౌసు వచ్చలం ఖగరాజవాహనం కమలనయనం నిగమాది సేవితం నిజ రూపేష్ట పండగరాజశయనం ధన నివాసం కరిపురనాద సంరక్షణే తరం కరిరాజవరద సంగతకరాబ్జం సరసీరుహానం చక్రవిభ్రాజితం శ్రీవేంకటాచలాద భజే